రెండు వందల ఐదవ కీర్తన ఇందరూ జీవులే ఇంత చూచితే అందులో భావములవి అంతట చూచిన ఆహార నిద్రలు జంతురాలు సంతోషంబును సాత్విక గుణమును శాంత చిత్తులకు సహజములు మనసునగల కామక్రోధంబులు జరణశీలులకు సహజములు వినయంబును ఘన సజ్జనులకెప్పుడును సహజములు విడువనియాశలు వేవేలు చింతలు జడులకు అందును సహజములు బడి శ్రీవెంకటపతి పొలువు తపము జడియవి రాసుల సహజములు